23. మూడు మొదట మనసు జయము ముఖ్య యోగంబని తెలియలేక ధరణుదిరిగెనేని కుదర కక్కసించి కుక్కలాగ చెలించు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము సమస్త సజీవ శరీరములందు నఖశిఖ పర్యంతము వ్యాపించి శరీరములోని అన్ని అవయవములచేత పనులు చేయించుచున్న ఓ ఆత్మ వినుము మనస్సును జయించడము వలన యోగము లభించునని ఆత్మ తెలియునని ముఖ్యమైన కార్యమిదియేనని మన శరీరములో మనతో పాటు ఆత్మ పరమాత్మ నివాసమున్నవని ముందు ఆత్మను తెలియడము వలన కర్మనాశనమై పరమాత్మ తెలియును ఈ విధానము తెలియక మనస్సు జోలికి పోక తన శరీరములో వెదక భూమి మీద దేవుని తెలుసుకొను నిమిత్తము ఎన్ని తీర్థయాత్రలు జరిపినా ఎన్ని పుణ్యక్షేత్రములు సందర్శించినా మనలోని మనస్సుమాత్రము నిలువక కుక్కవలే నిలకడలేనిదై చలించుచునే ఉండును మనస్సు నిలువనిది ఆత్మ యొక్క అనుభూతి ఎవ్వరికీ తెలియదు